మస్తే రాజు బ్రహ్మణా బ్రహ్మణ స్పాశ్వన్యోతి భిత్సాద్రీమహాజాధిపతాశివసారా శంకరాచార్యమ్యమాన్ అష్దాచార్యపర్యంతా అన్యే గురు పరంపరా ఓం భద్రం క్యే విష్మి రామదేవా భద్రం పశ్చేమక్షత్రైరంగేష్ణాస స్నూదేహాయుద్ధశ్రవాిపోషా విశ్వేగాస్తి నస్తాక్షోష్ సస్తి భూస్తా ిశి నవృతం మర్త్యమృతం కథ ప్రకృతేర భావ కథిద్భవిష్య పురస్థాత్కృత భాష్య శ్లోక అన్నారు భాష్యకారులు ఈ శ్లోకాన్ని ఇంతకుముందు వ్యాఖ్యానించడం అయినది ఏది ఆయనకు ముందు వ్యాఖ్యానము అద్వైత ప్రకరణంలో ఇరవై ఒకటో అక్కడ ఆయన ఏమన్నారంటే లోకల్లో మీరు చూస్తే లోకల్లో అంటున్నారు లోకంలో ఏది అమృతమో అది మర్త్యము కాదు ఏది మర్త్యమో అది అమృతము కాదు నువ్వు చూసుకోండి లోకంలో ఇప్పుడు ఆకాశము మనకున్న దృష్టాంతం ప్రకారం ఆకాశం అమృతం ఘటం మర్త్యం అంటే నశించే స్వభావం కాబట్టి ఘటం ఆకాశం నశించదు మీరు ఏం చేసినా ఆకాశం కచ్చిపుచ్చుకుని కోసేసినా ఆకాశం నశించదు కరపుచ్చుకుని కొట్టేశారు అనుకోండి ఆకాశానికి ఏమీ కాదు నశించదు ఘటాన్ని కరపుచ్చు కొడితే పోతుంది కాబట్టి ఏది మర్త్యమో అది అమృతమొగుతా ఏది అమృతమో అది మర్త్యమవుతా ఇటువంటి స్వభావానికి లేక స్వరూపానికి విరుద్ధంగా మార్పులు చేర్పులు రావడం అన్నది ఇది లోకంలో మీకు ఎక్కడా ఉండదు అలాగే ఎక్కడ సందర్భం మీకు లోకంలో కనపడదు ప్రకృతే రన్యథాభావ కాబట్టి బ్రహ్మ అమృతము అజము అయి ఉండగా బ్రహ్మ జగత్తుగా పుట్టినది అనేటువంటి కల్పన ఏదైతే ఉందో ఇది అంగీకారం కాదు అనేక పర్యాలు నేను చెప్తూ ఉంటాను జగత్తు సత్యము అని అనుకునేవాడికి జగత్తు ఈశ్వరు నుంచి పుట్టింది అని చెప్తాం సో దట్ దృష్టి జగత్తు వైపు నుండి ఈశ్వరుని వైపుకి మరలవుతుంది ఎందుకంటే మనం జీవితంలో చాలా భాగాన్ని జగత్తు గురించిన చింతనలోనే గడిపేస్తూ ఉంటుంది ఎంత అధికంగా జగత్తు సంసారం గురించి చింత చేస్తే అంత అధికంగా అది సత్యమనే భ్రాంతి కలుగుతుంది తద్వారా సంసార దుఃఖం కూడా అధికంగా పెరిగిపోతుంది నాగదోషాలు పెరిగిపోయి మనుషులు చాలా సతమతమవుతూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగత్తు మిథ్యా అంటే వాళ్ళకి అర్థం కాదు అంతేకాదు వాళ్ళతో ఏమని చెప్తావు ఈ జగత్తు ఈశ్వరు వచ్చింది ఈశ్వరుడు సత్యం తప్ప జగత్తు సత్యం కాదు అని చెప్తాం అది మొదటి స్టేజ్ ఆ తర్వాత ఏమని చెప్తామంటే చూడున్నా జగత్తు కల్పన జగత్తు సత్యం కాదు ఈశ్వరుడు మాత్రమే సత్యము ఆ ఈశ్వరుడు నీవే అని అజాతవాదంలో ఆ విధంగా మనం చెప్తాం కాబట్టి జగత్తులో కూడా ఏ పదార్థము తన స్వభావాన్ని విడిచిపెట్టదు జగత్తులో కూడా ఉదాహరణకి పక్షి ఉన్నది దాన్ని పక్షి అని ఎంతకాలం అంటారు ఎంతవరకు అయితే అది ఎగురుతో ఉంటుందో అంతవరకే అది పక్షి అది ఇంకా ఈ మధ్యకాలంలో పక్షులు ఎగరడం మానేసి అని అలాగే ఏమైనా ఉంటుందా అలా ఉండదు అలా కొంతమంది తప్పు వాళ్ళకి తెలుసున్న మాట కాదు పూర్వకాలం నదులు గొప్పగా ఉండేవి ఇప్పుడు నదులు కూడా మహిమ తగ్గిపోయింది అంటారు ఏదో అవకతవక మాట తప్ప అది తెలుసున్న మాట కాదు ఏమిటి నదుల గొప్పతనం ఏమిటి తగ్గింది పూర్వకాలం నది ప్రవహించేది ఇప్పుడు నది ప్రవహిస్తోంది పూర్వకాలం నీళ్లు స్వచ్ఛంగా ఉన్నా ఇప్పుడు మనమే చెడగొట్టాం కాబట్టి చెడిపోయాయి దానికి దానికి నది యొక్క స్వభావానికి దానికి సంబంధమైన కాబట్టి అలాగే పూర్వకాలం దేవుళ్ళు మహిమలు ఉండేవి ఇప్పుడు తగ్గిపోయాయి ఇటువంటి మాటలు అవి శాస్త్రానికి సంబంధించిన మాటలు కావు ఏవో అవిశ్వాసానికి కూడా అర్హములైన మాటలు కావు విశ్వాసం కూడా కొంత సందర్భంగా ఉండాలి విశ్వాసం కూడా కాబట్టి అటువంటి మాటలు కాదు పక్షి ఈ మధ్యకాలంలో పక్షులు ఎగరడం మానేసే లేదు ఈ మధ్యకాలంలో కోతులు గెంతులు వేయడం మానేసే అనుకుంటున్నారా మీరు లేదు నేను నన్ను అడగని నేను చెప్తాను ఎందుకంటే రోజు నేను కోతుల్ని పరిశీలిస్తూ కొద్దిసేపు పంపుతూ ఉంటాను ఆ కోతులు వస్తాయి వచ్చి అవి ఆ సమయానికి వచ్చి నా దగ్గర కొంత అపేక్ష కూడా చేస్తాయి వాటికి ఏదో ఇచ్చి పంపిస్తూ ఉంటాను వాటి స్వభావం అది తెలుసు అది గెంతులు వేస్తాయి కోతంతే గెంతుతో ఉంటుంది ఈ మధ్యనకి ఎంతడం మానేసే కోతులు కలియుగా వచ్చేసింది అని ఇలాంటి మాటలు అసందర్భపు మాటలు జలము ప్రవహించడం మానేస్తుందా మానేదు నిప్పు కాల్చడం మానేస్తుందా మానేది అజము అమృతము అయిన బ్రహ్మ పుట్టడం జగద్రూపంగా పుట్టుట కూడా అది సంభవమయ్యే మాట కాదు కాబట్టి అంటే అమృత స్వభావమైన బ్రహ్మ మత్స్యస్వభావమును పొందుతా అంటే జన్మ పుట్టుట అంటే మత్స్యస్వభావమును పొందుతా పుట్టింది కాబట్టి మరణించాలి మళ్ళీ కాబట్టి మత్స్యస్వభావమును పొందుతా అనే ఇటువంటి అజము పుట్టినదవుట అమృతము మర్త్యమగుట ఇటువంటి మార్పు ఉండదు అంచేతన నేను మొన్న క్లాస్లో మనం నేచర్ డస్ నాట్ అడ్మిట్ వయలేషన్ ఆఫ్ ఇట్స్ లాస్ అర్థం చేసుకోవాలి ప్రకృతిలో కూడా లోకంలో కూడా అలాంటిది బ్రహ్మయ్య అటువంటి వైలేషన్ ఉంటుందని అనుకోవడము తప్పు కనుక అజాతమే సత్యము స్వభావే నామృతో ధర్మో గచ్చతి మత్యత కృతకే నామృత నిశ్చల చూడండి మన మనం పుట్టుట అనగానే అది మొన్న చెప్పాను కాలము యొక్క సంస్కారం మనస్సులో గట్టిగా ఉండడం చేత ఆ కాల సంస్కారమే మన చేత పుట్టినది అని అనిపిస్తుంది నేను పుట్టాను అని వీడు అంటున్నాడంటే ఆ కాల సంస్కారం యొక్క ప్రభావం చేత అలా అంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి కాలము కాలము అనగానేది దాన్ని కొంచెం విశ్లేషణ చేసుకుంటే మీకు కాలము ఇదమిత్తంగా నిర్ధారించటమే సంభవం కాదు తర్వాత కాలానికి ఆది ఉండదా మీరు కాలానికి ఫలాన అప్పుడు కాలము ఆరంభమైంది అని మీరు భావన చేయగలుగుతారా చేయలేరు ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ ఉందనుకోండి ఆ బిల్డింగ్ మీద రాస్తారు నైన్టీన్ నైన్టీలో కట్టబడినది అంటే అర్పెట్టారు సో ఆ బిల్డింగ్ మనం భావన చేయవచ్చు నైన్టీన్ నైన్టీలో కట్టేదిగా అంతకుముందు లేదు అని మనం ఊహ చేయగలుగుతాం యూ కెన్ అండర్స్టాండ్ ఎట్ కాలమునకు ఆది సృష్టికి ఆదిలో కాలం ఆరంభమైంది అది ఉంటే అనుకోవడమే తప్ప మీరు ఏదైనా కాలానికి ఆదిని భావన చేయగలరా చేయలేరు కాలానికి అంతాన్ని భావన చేయగలరా చేయలేరు కాలం యొక్క స్వరూపం ఇదమిత్తము అని అది తెలుసుకోలేరు కాలం గురించి ఏ రకమైనటువంటి నిశ్చయ జ్ఞానం లేకున్నా కాల సంస్కారం చేత మనస్సు ప్రభావితమై ఉండట చేత ఆ సంస్కారాన్ని బట్టి వీడు లేను పుట్టాను అని అంటూ అది మనస్సు యొక్క కల్పన మనస్సులోని కాలవాసన కాల సంస్కారము తప్ప మరి కాదు కనుక జన్మాన్నది అంగీకారము కాదు చూడండి బ్రహ్మ జగత్తుగా ప్రకటమైనది అనే అనే ప్రసక్తి ఎప్పుడు చేస్తాడో తెలుసున్నా వీడు జగత్తు ఉన్నది అని ముందు వీడు కల్పన చేస్తాడు ఇప్పుడు బ్రహ్మ జగత్తు అంటే ముందు ఘటన దగ్గర అర్థం చేసుకోండి మట్టి నుండి ఘటము పుట్టినది అంటాడు ఆ మాట ఎప్పుడన్నాడు ఘటమనేది ఉన్నది ఏమండి ఘతమనేది ఉన్నది అని ముందు నిశ్చయించుకుని అది కార్యమని నిశ్చయించి దానికి కారణం ఉండాలి అని భావన చేసి ఇన్ని వాసనలు ఇన్ని సంస్కారముల చేత వీడు ప్రభావితుడై మట్టి ఘటానికి కారణము చెప్తారు అసలు మేమేమంటామంటే వేదాంతులము అసలు ఘటము సత్యమా ఇవి ఆలోచించు ఘటము మనం చాలా సుదృష్టం వచారంభణం వికారమాధైనం మట్టికేత్యేక సత్యం మృతిక సత్యం కానీ ఘటము సత్యం కాదు ఘటము కేవలము ఒక మానసిక కల్పన మాత్రమే ఈ విషయం మనం తరచుగా చూసి ఉన్నాం సో మాన ఘటము మానసిక కల్పన అని అని నీవు నిశ్చయించుకుంటే ఈ ఘటము ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది ఈ తావేలేదు కాబట్టి అజ్ఞానకల్పితమైన మనస్సు యొక్క ప్రాజెక్షన్ ఏదైతే ఉందో దానికే జగత్తు అని పేరు జగత్తు అంటే అక్కడ బాహ్యంగా ఒకటి అప్సల్యూట్గా ఉంటుంది అని మీరు అనుకోకూడదు ఇంద్రియములు మనస్సు కలిపి పని చేస్తున్నప్పుడు వాటి ఫంక్షన్స్ అని చేస్తున్నప్పుడు మాత్రమే జగత్ అనుభవానికి వస్తుంది అంటే అర్థం ఏమిటి ఆత్మచైతన్యస్వరూ కూడా నాయన నేను ఇంద్రియములు మనస్సు ద్వారా దర్శించినప్పుడు ఆ ప్రజం ద్వారా చూసినప్పుడు జగత్ అనుభవానికి వస్తుంది ఈ ఇంద్రియములు మనస్సు నిద్రపోయాయనుకోండి జగత్ అనుభవానికి రావడమే మానేస్తుంది కాబట్టి ఈ జగత్తు అనుభవానికి వచ్చే జగత్తు బ్రహ్మ నుంచి పుట్టింది అని వ్యాఖ్యానం చేయడానికి ముందు అసలు జగత్తు యొక్క సత్యత్వం ఎంతటిది అన్నది ముందు మీరు నిర్ణయించుకోవాలి జగత్తు ఉన్నది బ్రహ్మ నుంచి పుట్టింది అలాగా ఒక లెవెల్లో మాట్లాడినా ఇంకొక అడుగు ముందుకు వేసి జగత్తు ఉన్నదా జగత్తు యథార్థమా కాదు జగత్తు మిథ్యా అని నిశ్చయించుకున్న తర్వాత నిధ్యాభూతమైన జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అనే మీమాంస అనవసరం పుట్టలేదు సర్పము కనబడింది కనబడిన సర్పము ఉన్నదా అని మీమాంస చేయాలక్కర్లేదా కనబడింది కాబట్టి ఉన్నది నిర్ధారించుకోవడం తప్పు ఉన్నదా నిజంగా ఉన్నదా కనబడుతోంది నిజంగా ఉన్నదా అని మీమాంస అని విచారణ చేసినట్లయితే సర్పము లేదు అని నిశ్చితమవుతుంది సర్పం లేదని నిశ్చితమైన తరువాత ఈ సర్పము ఎక్కడి నుంచి పుట్టింది అనే ప్రశ్న వస్తుందండి లేకపోతే రజ్జు సత్వముగా పుట్టింది అని ఈ జాతి అంటే పుట్టుక అసందర్భమైన విషయము కనుక బ్రహ్మ విషయంలో కూడా అంతే చూడండి ఆత్మచైతన్యస్వరూపుడుగా ఉంటాడు వీడు నిద్రపోతున్నాడు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు ఒక ఫలానా వ్యక్తిగా ఉండడు ఫలానా వ్యక్తిగా ఎప్పుడు ఉంటాడో తెలుసునండి జగత్తు ఉన్నప్పుడే ఫలానా వ్యక్తిగా దాంట్లో భాగంగా ఉంటాడు నిద్రలేస్తూనే ఈ ఆత్మచైతన్యం నుండే జగత్తు భాషిస్తుంది ఆత్మచైతన్యం నుండే జగత్తు భాషిస్తుంది జగత్తు కూడా ఎలా భాషిస్తుంది వ్యక్తితో బాటుగా కలిసి భాషిస్తుంది వ్యక్తి లేకుండా జగత్తు భాషించదు జగత్తు లేకుండా వ్యక్తి భాషించదు కాబట్టి ఆత్మ నిద్ర లేవడము అంటే అర్థం జగత్తులో నేను ఒక వ్యక్తిగా ఉండుతా దానికే నిద్ర లేవడము అనిపేను కాబట్టి జగత్తు నేను కలిపి ఏకకాలంలో ఉద్బుద్ధమవుతాయి అది జగత్తు లే జగత్తు అదే జగత్తు యొక్క సృష్టి అదే సృష్టి ఏమంటే నిద్రపోయారు నిద్రపోతే ఆ జగత్తు వ్యక్తి కలిగి ఒక్కసారిగా విలీనమైపోతాయి దేంట్లో విలీనమైపోతాయి ఆత్మ చైతన్యంలో విలీనమైపోతాయి అదే ప్రళయం అంతకంటే సృష్టి అంతకంటే ప్రళయము వేరే లేనే లేదు నిత్య సృష్టి నిత్య ప్రళయము ఈ నిత్య సృష్టి నిత్య ప్రళయము కూడా ఆత్మ ఆత్మచైతన్యంలో వాస్తవంగా పరిణామాలు వచ్చి వ్యక్తి జగత్తు గుర్తున్నాయా లేదు కేవలము మనస్సు యొక్క సంస్కారాలే ఆత్మచైతన్య ప్రకాశంలో ఒకవైపు వ్యక్తిగా మరోవైపు జగత్తుగా ప్రకాశిస్తున్నాయి ఆ విధంగా అర్థం చేసుకోవాలి అంతేగాని నేను పుట్టాను అంటూ అలాగా ఉండడం సరికాదు స్వభావేన అమృతో ఎస్య ధర్మ గచ్చతి మర్త్యత సి యస్య అంటే యస్య వాదిన ఏ వాదికైతే ఈ వాది ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు బ్రహ్మ అమృత బ్రహ్మ అమృతము మరణము లేనిది ఇప్పుడు జీవుడు మరణించేటంటే ఏదో వినడానికి చెప్పడానికి ఏదో ఉంది అలా రాయన పోయారో ఉంటాయి దేవుడు పోయాడు అని ఎవడో ఉండగల ఏ వాది అలా మాట్లాడు కాబట్టి యస్య ఏ వాదికి అమృత స్వభావేన అమృత స్వభావము అంటే స్వరూపము చేతనే అమృతము ఓహో ఇది కూడా ఇంతకు ముందు వెళ్ళిన శ్లోకమేనా అంటే ఇది కూడా వెళ్ళిన శ్లోకమే స్వభావేనామృతో యస్య ఓకే ఏ వాదికి స్వరూపము చేతనే అమృతమైన వస్తువు ధర్మము వస్తువు ధర్మము అంటే వస్తువుని తీసుకోండి స్వరూపము చేతనే అమృతం దాని స్వరూపమే అమృతము అటువంటి వస్తువు పరబ్రహ్మ అనుకోండి పరబ్రహ్మ అమృతము ఇప్పుడు పరబ్రహ్మ జగత్తుగా పుట్టింది పరబ్రహ్మ అజము జగత్తుగా పుట్టింది స్వరూపము చేతనే అజము జగత్తుగా పుట్టింది ఏ మైకేమీ సెట్ కాలేదా వినబడుతోందా అందరికీనా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఓవైపు పాఠమేమో ఒకటే అంశం మీద నడుస్తూ ఉంటుంది ఇంకోవైపు మైకు కూడా ట్రబుల్ ఇస్తే మొత్తం విద్యార్థులకు ఇబ్బంది అయిపోతుంది చెప్పేవాడు చెప్పేవాడిది ఏమో లేదో చెప్తాను వినాలి కదా కేంద్ర దర్సేపు పుట్టింది పుట్టింది పుట్టలేదు పుట్టలేదు పుట్టింది ఇదే సో స్వభావే అమృత ఎస్య ధర్మ ఇప్పుడు బంగారము నెక్లస్ ఇవి తప్ప బంగారం పుట్టిందని అండరు కదా ఆ కాంటెక్స్ట్లో బంగారము అమృతము పుట్టలేదు దాని స్వభావము దాని స్వరూపము చేతనే అమృతము అటువంటి స్వరూపము చేతనే అమృతమైన బంగారము మృత మృతమైనది అని అలా ఎలా చెప్తానండి ఎస్ స్వభావన అమృత ధర్మ మర్త్యతాం కథం ఏష్యతి వాడు కానీ వాడు మర్త్యతాం ఏష్యతి అని చెప్పాడు అనుకోండి స్వభావము చేతనే అమృతమైన బ్రహ్మ మర్త్యమైనది జగత్తైనది బ్రహ్మ జగత్తైనది జగత్తు పుట్టి గిట్టిదే కదా జగత్తు పుట్టేది గిట్టేది బ్రహ్మ ఏమిటి పుట్టనిది గిట్టనిది పుట్టనిది గిట్టనిది అయిన బ్రహ్మ మళ్ళీ చెప్తున్నా స్వభా స్వరూపము చేత పుట్టనిది గిట్టనిధి అయిన బ్రహ్మ అజము అమృ అజము అమృతము అయిన బ్రహ్మ పుట్టి గిట్టే జగత్తుగా పుట్టింది అని చెప్పాడు అనుకోండి చెప్తే ఏమైంది వీడు ఏమని చెప్పినట్టు స్వరూపము చేత అమృతమైన బ్రహ్మ మృతమగుతున్నది అని చెప్పినట్టు అంటే వీడి అమృతము అది అమృతము అది కల్పి అమృతం అయిపోతుంది కృతకేన అమృత ఆ అమృతము యథార్థమైన అమృతం కాదు అది కృతకమైన అమృతము అంటే కల్పితమైన అమృతము అటువంటి బ్రహ్మ కథం స్థాస్యతి నిశ్చల పైగా బ్రహ్మ నిశ్చలము కూడా ఎటువంటి మార్పులు చేర్పులు అని లేనిది సో దాని అమృతము దాని అమృతము అంటే అమృతత్వము కృతకమయ్యదు కృతకము కాగా కృతకము అంటే కల్పితము కాగా అది మార్పులు చేర్పులు వికారములు లేకుండా నిలిచి ఉండగలదు కథం స్థాస్యతి నిశ్చ నిశ్చల అంటే అమృత రూపంగా ఎన్నటికీ ఉండజాలదు ఎందుకంటే ఏది అమృతమని మీరు అన్నారో అది మృతం అయిపోతుంది కనుక సో ఇది మళ్ళీ చెప్తా దీన్నే ఇక్కడ ఆనందగిరి కొంచెం రాశాడు బ్రహ్మ జగ బ్రహ్మ జగత్ కారణము జగత్తు కార్యము ఓకే జగత్తు పుట్టుటకు ముందు బ్రహ్మ అమృతమా మృతమా అమృతము ఓకే పుట్టడానికి ముందు బ్రహ్మ అమృతము ఇప్పుడు బ్రహ్మ జగద్రూపంగా పుట్టింది అంటే ఇప్పుడు బ్రహ్మయే జగత్తుగా ఉన్నది జగత్తు మృతమా అమృతమా మృతము జగత్తు మృతం కదా కాబట్టి బ్రహ్మ ఇప్పుడు మృతముగా ఉన్నది పుట్ట జగత్తు పుట్టడానికి ముందు బ్రహ్మేమిటి అమృతము జగత్తు పుట్టిన తర్వాత బ్రహ్మ మృతము అంటే ఇప్పుడు బ్రహ్మ యొక్క అమృతము మృతమైపోయింది అంటే బ్రహ్మ యొక్క అమృతము యథార్థమా కృతకమా కృతకము కల్పితము కదా కాబట్టి బ్రహ్మ యొక్క అమృతము కల్పితమైపోయినప్పుడు అటువంటి బ్రహ్మ నిశ్చలమని మీరు ఎలా చెప్తారు కూటస్థము ఆత్మ అని ఎలా చెప్తారు కాబట్టి వీళ్ళందరూ ఔపనిషదులు బ్రహ్మ కూటస్థము నిశ్చలము అమృతము అంగీకరించి బ్రహ్మ జగద్రూపంగా పుట్టింది అంటూ ఓ వైపున కూటస్థము అమృతము అని నువ్వు గగ్గోలు పెడుతో మరోవైపున బ్రహ్మ జగద్రూపంగా పుట్టింది అని ఎలాగా నువ్వు నిలబెడతావు ఈ వాదాన్ని కాబట్టి జగత్తు పుట్టింది నేను పుట్టాను అనేటువంటి ఈ జాత జాత జాతి పుట్టుక ఇది నెలా బాడదు మనిషి ఉడికే గతానుగతికో లోకహాని అందరూ అనుకుంటున్నది వీడు అనుకుంటాడు అందరూ ఏదో అనుకుంటే వీడు అదే అనుకుంటాడు అందరూ అనుకున్నదానికి కొంచెం మసాలా జత చేసి అనుకుంటాడు కూడా అదిగో పులి అంటే ఇదిగో తోట పూర్వానికి ఎద్దు ఎద్దు ఈనింది అంటే దూడని కట్టేమన్నాడు ఇంకోటి అని సామెత ఒకటి తెలుగులో ఆ రకంగా వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళని పని వాళ్ళకి తెలియదు పెట్టదు తెలుసుకున్నామనే ఉత్సాహం ఉండదు ఏవో కొన్ని అంధవిశ్వాసాల్లో జీవించేస్తూ ఉంటారు సో వాళ్ళందరూ కలిసి వీడు పుట్టాడు పుట్టాడు పుట్టాడు అన్నారు కాబట్టి కాబోసు నేను నేను పుట్టానని వీడు అనుకోవడం ప్రారంభించాడు వాళ్ళు చిన్నపిల్లడిగా పాకుతున్నప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాక వాళ్ళు అంటారు వాళ్ళకు ఉండే ఉత్సాహంతో వీడు ఏకాదశి నాడు కుట్టాడు లేకపోతే అశ్విని నక్షత్రంలో పుట్టాడు శ్రవణ నక్షత్రంలో గుట్టాడు అని వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు అంటారు వాళ్ళ ఉత్సాహం ఎంతకాలం ఉంటుంది వీడు కొంచెం పవర్ వచ్చే వరకు ఉంటుంది వాళ్ళ ఉత్సాహం వీడు చెప్పిన మాట విన్న మానేస్తాడు అప్పుడు ఇంకా ఆ ఉత్సాహం తగ్గిపోతుంది ఇంకప్పుడు వీడు పుట్టాడని అందరూ కూడా నోరు మూసుగురుకుంటారు అన్నట్టు అయితే వీడు ప్రారంభిస్తారు అప్పటి నుంచి నేను పుట్టాను నేను పుట్టాను అని ఈ రకంగా ఒకళ్ళు అన్నారు కాబట్టి వీడు అనుకోవడమే కానీ ఈ పుట్టడం అనగానేమి నేనంటే ఏమిటి పుట్టడానికి ముందు నేను యొక్క స్వరూపం పుట్టిన తర్వాత ఎక్కడి నుంచి పుట్టింది నేను ఈ నేను యొక్క తత్వం ఏమి ఇవన్నీ వీడు ఏమైనా తెలుసుకుని మాట్లాడిన మాటనా ఏమీ కాదు అంతా కూడా అంధపరంపరీ ఎవడో ఏదో ఉన్నాడు కాబట్టి వీడు దాన్ని పట్టుకుని వెళ్లాడుతూ లోకం యొక్క తీరు అలాగే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంటుంది మేము ఒక్కళ్ళవే కాదండి మా ఊళ్ళో అందరూ అలాగే అనుకుంటున్నారు మా కులం అంతా అలాగే అనుకుంటున్నారు మా మనుష్యం అంతా అలాగే అనుకుంటున్నారు అందరూ కూడా తప్పుగా అనుకుంటున్నారు వాటి పులి సలు వీడు వర్షాలు వీడు ఉన్నావు ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందని అనుకునేవారు కూడా అలాగే అనుక్కునేవారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు భూమి బల్లపరుపుని అంగీకరిద్దామా కాబట్టి ఇదేం డెమోక్రసీయా ఓట్లా ఇది ప్రపంచం అంతా కూడా వ్యతిరేకించిన ఆత్మ అజము పుట్టుక లేనిది ప్రపంచమంతా కూడా వ్యతిరేకించినా కూడా సత్యము సత్యముగానే ఉంటుంది తప్ప ఇప్పుడు ధర్మ జీవ స్వభావే నామృతో ధర్మ జీవ అంటే నేను నా స్వరూపము ఎట్టిది అమృతము అంటే చూడండి అమృతము ఎలా ఉంటాను నేను జాగ్రత్త అవస్థ ఉన్నది స్వప్న సుషుప్తి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలకు నేను సాక్షిగా ఉన్నాను ముందు అది గుర్తించాలి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీకు అన్నీ తెలుస్తున్నాయా తెలుస్తున్నాయి కదా అన్నీ తెలుస్తున్నాయి కదా కాబట్టి తెలివి మీ స్వరూపము స్వప్నావస్థలో అన్నీ తెలుస్తున్నాయి కదా కాబట్టి తెలివి మీ స్వరూపము నిద్రవస్థలో ఏమీ తెలియటం లేదు అని తెలుస్తోంది కదా కాబట్టి తెలివి మీ స్వరూపము తెలివి మీ స్వరూపము ఏమండి తెలివి ఇప్పుడు జాగ్రత్తవస్థలోకి వచ్చాక జాగ తెలివి వచ్చిన తర్వాత దేహంతో మమేకమై నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తి వచ్చాక నేను పుట్టాను అని వీడన్నాడు ఏమండి ఇప్పుడు పుట్టిందేమిటి తెలివే పుట్టిందా లేక తెలివిలో ప్రకాశించిన నేను అనే అహం అహంవృత్తి పుట్టిందా ఏది పుట్టింది అహంవృత్తి పుట్టింది అహంవృత్తి గిట్టింది కూడా నేను అహంవృత్తి కాదు నేను ఏ తెలివిలోనైతే ఈ అహంవృత్తి ప్రకాశిస్తోందో ఆ తెలివి నేను ఆ తెలివి పుట్టిందా పుట్టలేదు ఆ తెలివి జాగ్రత్త అవస్థలోనూ ఉంది స్వప్నావస్థలోనూ ఉంది సుశక్తిలోనూ ఉంది కాబట్టి దానికి పుట్టుక లేదు మూడు అవస్థలలో వ్యాపించి ఉండి మూడు అతీతంగా ఉండే ఆత్మ చైతన్యము అది పుట్టదు దానికి పుట్టుక లేదు తర్వాత పుట్టింది అంటే దేశము కాలము రెండు ఉంటాయి ఇప్పుడు మీరు బర్త్ సర్టిఫికెట్ చూశారని కొన్ని దాంట్లో ఏముంటాయి బోర్న్ ఇన్ సోన్సో ప్లేస్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ చాలు కదా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎందుకు అంటే ఇప్పుడు అమెరికాలో పుట్టాడు అనుకోండి అమెరికన్ సిటిజన్ అయితే వాడు ఎలక్షన్లో పుట్టించేడానికి అవకాశం కాబట్టి ఈ పాలిటిక్స్ దేశాల కింద భూగోళాన్ని విభజించబట్టి దేశంలో ఎక్కడ పుట్టాడు అన్నది ముఖ్యమవుతుంది దేశం తర్వాత ప్రాంతము ఏ ప్రాంతంలో పుట్టాడు ప్రాంత వారీగా మీరేవో కొన్ని కొన్ని రాయితీలు కల్పించారనుకోండి అప్పుడు ఏ ప్రాంతంలో పుట్టాడు ముఖ్యం కాబట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఉంటాయి అయితే చూడండి ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి తెలివి రాకముందు ఉన్నాయా లేవు తెలివి వచ్చిన మరుక్షణంలో ఉన్నాయా లేవు తెలివి రావాలి ఆ తెలివిలో దేహము జగత్తు ప్రకాశించాలి ఆ జగత్ ఆ దేహంతో వీడు మమేకమవ్వాలి తాదాత్మ్యాన్ని చెందాలి చెంది అహంవృత్తి భాషించాలి ఆ అహంవృత్తికి ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అప్లై అవుతాయి వీడు అప్లై చేసుకుంటాడు అహం వృత్తి ఎప్పుడో ఇరవై పుట్టలేదు అహం వృత్తి ఇవాళ పొద్దున్నే నిద్ర లేచాడు ఇవాళ పొద్దున్నే పుట్టింది అంతే కదా అహం వృత్తి వాళ్ళ పొద్దున్నే పుట్టింది కదా నిద్రలో లేదు కదా కాబట్టి వీడు ఎప్పుడు పుట్టినట్టు ఆ అహంవృత్తి పుట్టినప్పుడు వీడు పుట్టాడు అంటే పొద్దున్న నిద్రలు వేసినప్పుడు వీడు పుట్టాడు వీడు ఎప్పుడు గిట్టినట్టు నిద్రలోకి జారుతున్నప్పుడు వీడు పుట్టి నిద్రలో వీడికి గిట్టాడు భగవాన్ వనమహర్షి అని ఎప్పుడు వీడికి దేహాభిమానం కలిగితే అప్పుడే పుట్టినట్లు ఎప్పుడు దేహాభిమానం తొలగిపోతే తొలగిపోవడం నిద్రలోకి వెళ్తాడు నిద్రలే ఇప్పుడు మధ్యాహ్నం భోన్ చేసి కొన్నిసేపు నడువు వాళ్ళారనుకోండి గిట్టినట్టే నేను అహం వృత్తి లేదు కదా మళ్ళీ నడువు వాల్చి నిద్రలు వేసాడనుకోండి మళ్ళీ పుట్టినట్టే అహంవృత్తికి పుట్టుటా గిట్టుట ఏ ఆత్మ చైతన్యంలో అహంవృత్తి పుడుతోందో దానికి పుట్టుటా లేదు గిట్టుటా లేదు అహంవృత్తికి కూడా వీడు చెప్పిన డేటు దాని పుట్టుక డేటు కానీ కాదు వీడేదో నేను పంతొమ్మిది వందల నలభై అది అహంవృత్తి యొక్క పుట్టుక కాదు ఎప్పుడు పుట్టింది అహంవృత్తి ఇవాళ పొద్దున్న పుట్టింది కాబట్టి వీరి జాతకం ప్రతిరోజు పొద్దున్న వీరి జాతకంలో వస్తూ ఉండాలి కాబట్టి ఈ ఈ పుట్టుక సో ఈ అహం అహంవృత్తి యొక్క పుట్టుక విత్తుట మనకు అనుభవంలో ఉన్న మాటలే తప్ప అహంవృత్తి చైతన్యంలో ప్రకాశిస్తుందో ఆ చైతన్యము దేశానికి సాక్షి దేశానికి అతీతము కాలానికి సాక్షి కాలానికి అతీతము సకల వస్తువులకు సాక్షి సకల వస్తు పరిచ్ఛేదములకు అతీతము కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన చైతన్యము నా స్వరూపము కాబట్టి నేను స్వతహాగా స్వరూపము చేతనే దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన బ్రహ్మము అజ అమృత బ్రహ్మత్మము నా యొక్క స్వతసిద్ధ స్వరూపము అయితే కొద్దినే నిద్ర లేచినప్పుడు ఆ చైతన్యంలో ఆత్మ చైతన్యంలో దేహం ప్రకాశించగా ఆ దేహమే నేననుకుని వీడు అనుకోబట్టి వీడికి పరిచ్ఛిన్న వ్యక్తిత్వము వచ్చి కాబట్టి పరిచ్ఛిన్న వ్యక్తిత్వము ఆగంతుకము ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వం యొక్క జన్మ మరణములు అజ్ఞాన కల్పితములు ఏ చైతన్యంలో పరిచ్ఛన్న వ్యక్తిత్వం ప్రకాశిస్తుందో దానికి జన్మ లేదు మరణము లేదు అది దేశకాల పరిచ్ఛేదములకు అతీతము కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వాన్ని తీసుకోవాలి ఈ పరిచ్ఛన్న వ్యక్తిత్వము నేను కాదు ఆ పరిచ్ఛన్న వ్యక్తిత్వం యొక్క సాక్షిని నేను తప్ప ఆ లిమిటెడ్ పర్సనాలిటీ ఏదైతే కలదో అది నేను కాదు అని నేతి నేతి మెథడ్ని మీరు ఎంప్లాయ్ చేయాలి ఇప్పుడు శంకరులు దశ శ్లోకిలో ఆ మెథడ్ని ఎంప్లాయ్ చేశారు నా వర్ణ నాకు వర్ణము లేదు నాకు ఆశ్రమము లేదు నా మాత నా పిత నా పుత్ర నా బంధువు నా భార్య నా నా నా నా అని ఈ విధంగా ఆ పచ్చన్నం వ్యక్తిత్వానికి ఎన్ని రకముల అధ్యారోపాలు సంభవము వాటినన్నిటినీ ఏకరూ పెట్టి వాటినన్నిటినీ నిషేధించి శుద్ధ ఆత్మచైతన్య రూపంగా వీడు నిలిచి ఉండాలి ఆ పని చేయాలి కానీ మీరు ఆ పని చేసి కృతార్థుడు కావాలి కానీ నేను పుట్టాను అంటుంటే పుట్టాను కాబట్టి గిట్టుతాను అని మరణ భయంతో మృత్యుభయంతో వీడు జీవించాల్సి ఉంటుంది కాబట్టి పుట్టుక అనేది ఆత్మస్వరూపానికి లేదు ఉక్తార్థానం శ్లోకా ఇహ ఉపన్యాస పరవాది పక్షాం అన్యోన్య విరోధ ఖ్యాపితానుపపత్యమోదన ప్రదర్శనార్థ ఇక్కడ మూడు శ్లోకాలు అద్వైత ప్రకరణంలో చెప్పినవే మళ్ళీ చెప్పారు ఇక్కడ అలా ఎందుకు చెప్పారు అంటే చూడండి ఈ మూడు శ్లోకాలు చెప్పడానికి ముందు ఏం చెప్పారు సత్కార్యవాదము సాంఖ్యులు అసత్కార్యవాదము నైయాయికులు వైశేషికులు సత్కార్యవాదాన్ని వీళ్ళు ఖండించారు అసత్కార్యవాదాన్ని సాంఖ్యులు ఖండించారు పరస్పరాను ఖండించుకోవడం ద్వారా రెండు వాదములు తప్పు అని నిరూపిణ అయిపోయింది అజాతవాదమే ఖ్యాపితము చేయబడినది వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు బలంగా వాదించుకుని ఏమిని ఏమి స్థాపించారంటే అజాతవాదమే సత్యమని స్థాపించారు వారు స్థాపించిన దాన్ని మేము ఆనందంగా ఆశీర్వదించి తథాస్తు అన్నాము దానినంతని మేమన్న తథాస్తుని చక్కగా వివరించడం కోసం ఈ చెప్పిన మూడు శ్లోకాలని మళ్ళీ చెప్పినారు ఎందుకంటే ఈ మూడు శ్లోకాలు ఏం చేశాయంటే అజాతవాదాన్ని చక్కగా తథాస్తు తథాస్తు తథాస్తు అని నిరూపించాయి చెప్పినవే అయినా ఇతర పరస్పర విరుద్ధములైన పక్షముల వారు తమ తమ వాదనల ద్వారా పరపక్షములను ఖండించి ఏ అజాతవాదాన్ని అయితే చక్కగా నిరూపించారో ఆ నిరూపించిన అజాతవాదాన్ని మేము అనుమోదనం చేస్తున్నాము యుక్తియుక్తంగా అనుమోదనం చేస్తున్నాము అని చూపించడం కోసం ఈ శ్లోకాలను మళ్ళీ చెప్పినారు అని భాష్యకారుల యొక్క వచనం ఇప్పుడు మీరు ఆ సమాసం చూడొచ్చు పరవాది పక్షాన అంటే జాతివాదులు అజాతవాదం సిద్ధాంతం పరవాది అంటే జాతివాదులు పుట్టింది అని వాదించేవాళ్ళు దాంట్లో అనేక పక్షాలు ఉన్నాయి ముఖ్యంగా సత్ సత్కార్యవాద పక్షం అసత్కార్యవాద పక్షం వాళ్ళకి అన్యోన్య విరోధ పరస్పరము విరోధించుకోవడం ద్వారా వాళ్ళు దేన్ని నిర్ధారణ చేశారు అజాతవాదాన్ని నిర్ధారణ చేశారు పైగా అనుపపత్తి జాతవాదము యొక్క అనుపత్తిని కూడా నిర్ధారణ చేశారు అనుపపత్తి అంటే ఇర్వేషనల్ జాత జాతము అనేది రేషన్ అది యుక్తియుక్తము కాదు దాన్ని కూడా వాళ్ళు నిర్ధారణ చేశారు మేము తథాస్తు అని అనుమోదనం చేశాం ఆ అనుమోదనాన్ని చూపించడం కోసం ఈ మూడు శ్లోకాలు చెప్పినారు నేను మళ్ళీ ఇలా అంటున్నానని అన్యథా భావించకండి మీరు చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక పట్టాలి ఓపెన్ మైండ్ తోటి వింటూ ఉండాలి చాలా ఓపికగా వినాలి నాకు కూడా చాలా ఓపిక ఉండాలి లేకపోతే విషయం ఏమున్నట్టు ఉండదు ఏముంది అదే అదే మాటలు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మరి భాష్యకారులు ఆచార్య గౌడపాదాచార్యులు దాన్ని ఒక శ్లోకం మీద ఒకటి చెప్పుకుంటూ వస్తారు కాబట్టి దాంట్లోనే ఒక ఫ్రెష్నెస్ని కల్పించి నేను చెప్పాల్సి ఉంటుంది అది నా బాధ్యత మీరు కూడా ఏమిటండి నిన్న క్లాసులో ఇదే చెప్పినట్టున్నారే అని అలా కాకుండా చాలా ఓపికగా ఉత్సాహంతో బాగా జాగ్రత్తగా వింటూ ఉండాలి అది ఉపపత్తి అవును ఉపపత్తి అంటే రేషనల్ అనుపపత్తి అంటే ఇర్రేషనల్ అనుపపత్తి అంటే రెండు పక్షములు ఇర్రేషనల్ దాన్ని మేము అనుమోదిస్తున్నాం అనుపపత్తి అనుమోదన ప్రదర్శనార్థ సాంసికీ స్వావికీ సహజ అకృత ప్రకృతి విజ్ఞేయా స్వభావ ఈ శ్లోకము ఇది అజాతవాదము సృష్టి స్థితి వాటికి మాత్రమే చెందిన వాదం కాదు ఇది ఒక జనరల్ సూత్రాన్ని చెప్తున్నారు ఏ జనరల్ రూట్ మీరు ఈ సృష్టి చూసుకోండి ఈ సృష్టిలో మీరు పదార్థాలను చూసుకోండి చూసుకుంటే మీకు ఒక సత్యము అవగతమవుతుంది ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని దాన్ని బాగా మనస్సుని పట్టించుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదో విగ్రహం ఉంది ఆ విగ్రహం నుంచి కన్ను నుంచి నీళ్ళు వచ్చాయి ఏమండ అంటే ఏమిటనమాట రాతి నుంచి నీళ్లు వచ్చాయి రాతి నుంచి నీళ్లు రావు రాతి నుంచి నీళ్లు ఎలా వస్తాయి మన దగ్గర బోళ్ళు రాళ్ళు ఉన్నాయి వాటి నుంచి నీళ్లు వస్తున్నాయా రావట్లేదు అంతకుముందు పోసిన నీళ్ళు అయితే వస్తాయి అబ్బాబ్బాయి అలా కాదు ఈ రాతి నుంచి ఈ బొమ్మ నుంచి వచ్చాయి రావు ఎలా వస్తాయి రావు రావు ఈ ఫోటో నుంచి చపాతీలు వచ్చాయి రాదు ఇవంట ఫోటో నుంచి విభూత్ వచ్చింది రాదు ఈ విగ్రహం పాలు తాగింది తాగదు విగ్రహం పాలు తాగుతుంది తాగదు అంటే ఆ పర్టికులర్ విగ్రహంలో ఆ తొండం దగ్గర క్యాపిల రియాక్షన్ తోటి ఈ పాలు పెట్టినప్పుడు అది లాక్కుంది ఇప్పుడు కొత్త కుండలో నీళ్లు పోస్తే ఉంటుంది ఆ కుండ కొంత పీల్చుకుంటుంది అలాగే పిలుచుకుంది దాన్ని మీరేమో విగ్రహం పాలు తాగింది అని మీరు అంటున్నారు తప్ప విగ్రహం పాలు తాగదు అలాగండి ఇలాంటి వేషాలు కుదరవు కాబట్టి కొంచెం బుద్ధిని దులిపి చీపుడు కట్టుబెట్టి దులిపినట్టుగా దులిపి శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఆ మాట చెప్తున్నారు ఇక్కడ చూడండి సహజ ఆకృత దానికి ఒక ధర్మం ఉన్నది ప్రకృతి దాన్ని ప్రకృతి అంటారు ఎటువంటి ధర్మము ధర్మము అంటే ప్రాపర్తి ఎటువంటి ప్రాపర్తి సహజంగా తొలించి ఉందది ప్రకృతి దాని స్వభావం ఇప్పుడు షుగర్ ఉంది షుగరు తీయగా ఉంటుంది మనం ఏదైనా తీయే కలిగించే వస్తువుని కలిపితే తీయగా ఉంటుందా సహజంగా తీయగా ఉంటుందా సహజంగా తీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి నీళ్ళని తీయగా ఉన్నాయనుకోండి అంటే ఎవళ్ళో దాన్ని తీయగా చేశారన్నమాట క్రత ఎవ షుగర్ కలిపి ఆ నీళ్ళని తీయగా చేశారన్నమాట ఒక ఆయన నాతోటి ఉన్నారు మంచి పంచదారు నీళ్ళు ఇవ్వండి పంచదార నీళ్ళు ఎందుకండి మంచి నీళ్ళు తాగండి అన్నారు నేను కాదు పంచదారు నీళ్ళు ఇవ్వండి పంచదార నీళ్ళు ఏమిటా రోగం వస్తుంది అనారోగ్యం మంచిది కాదు మంచినీళ్ళు కాదు ఏడు పంచదార నీళ్ళు తాగడం ఏమిటి బుర్ర ఉందా నీళ్ళు స్వతహాగా తీగా ఉండవు మామూలుగా ఉంటాయి పంచదారు కలిపారనుకోండి అప్పుడు ఎలా ఉంటాయి తీగా ఉంటాయి ఇప్పుడు నేళ్లకున్న తీయదనము కృతమా అకృతమా కృతం పంచదార యొక్క తీయదనము కృతమా అకృతమా అకృతము సహజము కాబట్టి తీయదనము పంచదార యొక్క ప్రకృతి ఎందుకని సహజము అకృతము ఏమండి స్వాభావితీ ప్రకృతి స్వభావ సిద్ధమైన ప్రకృతి ఏమండి స్వభావ నజహాతీయా ఏమండి మన ఊళ్ళో పంచదార అతీగా ఉండండి ఆ ఊళ్ళో పంచదార తీగ లేదు అలా కుదురుతుందా ఆ ఊళ్ళో పంచదార తీగా లేదు అమెరికాలో పంచదార తీపి తక్కువ ఇండియాలో పంచదార తీపి ఎక్కువ అలాగే ఏమైనా ఉంటుందా అమెరికాలో మను అంతగా చల్లగా ఉండదు ఇండియాలోనే మనుషు బాగా చల్లగా ఉంటుంది అలాగేమైనా చెప్పగలరా మీరు లేకపోతే ఇండియాలో అగ్ని వేడిగా ఉంటుంది కానీ పాకిస్తాన్లో అగ్ని చల్లగా ఉంటుంది అలా చెప్పగలరా స్వభావం నజహాతి ఆ వస్తువు అది ఏదైనా సరే ఇంట్లో అజాతవాదం జాతవాదం ఆత్మ బ్రహ్మ కాదు ఏదైనా సరే స్వభావం నజహాతి అది తన యొక్క యథార్థ స్వభావాన్ని ఎన్నడూ విడిచిపెట్టదు ఏమండి ఇక సాంసిద్ధికి అని ఒకటి ఉన్నది ఇంకొక ప్రకృతి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం కష్టం వచ్చినా ఆపద వచ్చినా గగ్గోలు పెట్టేస్తారు పది రూపాయలు పోయాయనుకోండి ఏదో సంపదంతా పోయినట్టుగా పోయినట్టుగా బాధపడతారు కొంతమంది వైరాగ్యాన్ని బాగా నేర్చుకుంటారు వైరాగ్యాన్ని బాగా అలవాటు చేసుకుని ఈ పోయేవి వచ్చేవి ఇదంతా కూడా మిథ్యా దీంట్లో ఏమీ సారం లేదు వచ్చిందనుకున్నది నిలబడదు పోయిందనుకున్నది నిలబడదు దీంట్లో పెద్ద తేడా ఏం లేదు అని పోయినప్పుడు కూడా కామ్గా ఉంటారు అంటే వాళ్ళు ఏం చేశారంటే శాస్త్రాన్ని చదువుకుని ఆ సద్గుణాలని అలవాటు చేసుకుని వైరాగ్యము అనేదాన్ని దాన్ని తమ స్వరూపంలో భాగంగా చేసుకున్నారు దీన్ని సంసిద్ధి అంటారు అంటే మీరు సద్గుణాన్ని మీరు అలవరుచుకుని మీ స్వరూపంలో భాగంగా మీరు చేసుకున్నారు ఒకసారి మీ స్వరూపంలో భాగం అయిపోయిన తర్వాత అది మీకు సహజమైపోతుంది సహజమైపోయిన తర్వాత అప్పుడు కూడా అది మిమ్మల్ని విడిచిపెట్టదు మీరు ఆ ధర్మాన్ని విడిచిపెట్టదు ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు శ్రీరాముడిని అసత్యం పలకపోయా అంటే పలుకుతాడు ఆయన పలకడు ఎందుకని సత్యము ఆయన స్వరూపంలో భాగమైపోయి ఆ సత్యం ఆయనకి సిద్ధించేసిందంటే సత్యం సిద్ధించేసిన తర్వాత ఆయన ఇంకా సత్యమే పలుకుతాడు ఆ సత్యం పలక దాన్ని సాంసిద్ధికి అంటారు కాబట్టి స్వాభావికి పంచదార తీయదనము నీటికి చల్లదనము నిప్పుకి వేడి ఇవన్నీ స్వాభావికి అలాగే సాంసిద్ధికి మీరు సాధన చేసి సంపాదించుకున్నటువంటి ఒకనొక గుణము అది సాంసిద్ధికి ఇవి మీకు సహజమైపోతాయి అవి మీరు కొత్తగా చచ్చిపెట్టుకున్నట్టుగా ఉండదు కొత్తగా చచ్చిపెట్టుకున్నది పోతుంది కానీ సహజమైనది ఎక్కడికి పోదు అది ఎన్నడూ మారదు అది అలాగే ఉంటుంది అని ఆ శ్లోక చూడండి ఆ మోస్ట్ జనరల్ స్టేట్మెంట్ అబౌట్ ది అబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇది శంకరులు అవతారిక యస్మాత్ లౌకిక్యపి ప్రకృతి నా విపర్యేతి లోకంలో కూడా వస్తువుల యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే దాని స్వరూపం మారదు ఇప్పుడు ఇటకు ఉంది మీరు తెల్ల రంగు వేశారనుకోండి వర్షం వస్తే రంగు ఏమవుతుంది పోతుంది కొట్టుకుపోతుంది వెళ్ళకపోటుకుపోతుంది కానీ ఇటక సహజంగా ఎర్రగా ఉందనుకోండి అది అది మారుతుందా వర్షం వస్తే అది పోతుందా పోం చేతంటారు ఈ రకంగా ప్రకృతి ఒక వస్తువు యొక్క సహజ స్వభావము ఎలా ఉంటుందో అలాగే ఉండిపోతుంది అది పెరగనువటం లేదు తగ్గనువటం అంటే వృద్ధిని పొందదు హసాన్ని పొందదు పంచదారీ ఇంతకుముందు పంచదార బాగా తీ తీపి తక్కువ ఉండే బాగా ఉండేది ఇప్పుడు తీపి తగ్గిపోయింది అంటే కరెక్ట్ అది అలాంటి మాటలు కరెక్ట్ కాదు ఒకప్పుడు కాళహస్తి దేవుడికి గొప్ప మహిమ ఉండేది ఈ మధ్య తగ్గిపోయింది ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా తప్పు ఇవి మిస్లీడింగ్ తప్ప అలా ఉండదు అలా ఎందుకలా అలా ఉండదు అంతే మా చిన్నప్పుడు నదుల్లో మంచి శోభం ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది అంటే ఏమి తగ్గిపోలేదు ఉంది మనం ఏదో కలుషితం చేసి చేసింది తప్ప దాని స్వభావం అలాగే ఉంది మనం కలుషితం చేయడం మానేస్తే మళ్ళీ నదులు స్వచ్ఛంగానే ఉంటాయి మీరు నీరు ఫిల్టర్ చేసుకున్నారనుకోండి స్వచ్ఛంగా ఉందా లేదా మరి కాబట్టి లౌకికమైన స్వభావమే మారదు అన్నప్పుడు ఇంకా పరమాత్మ అజము అమృతము అది మారిపోయి పుట్టేసింది అనేది ఎలా కుదురుతుంది అలా ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు కాసౌ ఈ ప్రకృతి ఈ స్వరూపము ఇది ఎత్తిది అనే విషయాన్ని చెప్తున్నారు సమ్యక్ tatra bhava తత్ర సాం సిద్ధికి యథాయోగిద్ధానా అనిమాద్య ఐశ్వర్య ప్రాప్తి ప్రకృతి సాంసిద్ధికి ప్రకృతి ప్రకృతి రెండు రకాలు సాంసిద్ధికి స్వాభావికి రెండు ప్రకృతే అంటే మీరు యోగాన్ని బాగా అభ్యాసం చేసి యోగధారణ చేసి మీరు ఆ తేలికధనము అణిమ అంటే తేలికదనము అంటే బాడీ తేలికగా ఉంటుంది యోగం చేస్తే బాడీ తేలికగా ఉంటుంది మేము చిన్నప్పుడు చిన్నప్పుడే కాదు తర్వాత కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళ సూర్యనమస్కారం చేయకముందు బాడీ బరువుగా అనిపించేది కాబట్టి సూర్యనమస్కారం రెండు నమస్కారాలు చేసిన తర్వాత చాలా తేలిక అనిపించేది ఆ తేడా ఆ ఫైవ్ మినిట్స్ నమస్కారం రెండు నమస్కారాలు చేయడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ ముందు అదే బాడీ హెవీగా అనిపించి 5 మినిట్స్ తర్వాత లైట్గా అనిపించింది శీర్షాసనం ఇది నేను చూసి అబ్బా ఇది ఎంతో బాగుంది అంటే అప్పుడు ఆయన ఒక ఆయన యోగం చెప్పి శీర్షాసనం వేసి చూడండి అన్నాడు శీర్షాసనం వేశాను మూడు నాలుగు నిమిషాలు అబ్బా బాడీ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి ఆ యోగ సిద్ధి ఏదైతే ఉందో అది మీరు తెచ్చుకుంటే అది పోదు అలా మీతో ఉండిపోతుంది మీరు ప్రాణాయామం చేశారనుకోండి ఇప్పుడు రామ్దేవ్ బాబా ఉన్నాడు ఆయన ఆయన ప్రాణాయామం గట్టిగా చేస్తారు ఆయనకి ఈ ఆత్మ ఇత్యాది వ్యాధులు రావు ఎందుకంటే ఆ ఉపరితిత్తులు అవి బలంగా అవి అవి ఆ శక్తి ఆయనకు ఉండిపోతుందంటే దాన్ని సాంసిద్ధికి అని ఓకే